మధ్వాచార్యులు అన్నారు ఏమా నువ్వు చెప్పు విశిష్టాద్వైతం ఉంటున్నావు కదా నువ్వు ద్వైతివే అద్వైతవా నువ్వు స్పష్టంగా చెప్పు క్లియర్గా చెప్పు నువ్వు ఇప్పుడు నువ్వు సెపరేట్ ఆంధ్ర కావాలా లేకపోతే ఐక్యంగా ఉండాలా ఏదో ఒకటి స్పష్టంగా చెప్పు నువ్వు చెప్పంటే మేము ఆలోచించా చెప్పరు ఎందుకంటే చెప్పరు చెప్పక్కర్లేదు కూడా ఎందుకు చెప్పాలి చెప్పక్కర్లేదు ఇప్పుడో భార్యాభర్త కలిసి జీవిస్తున్నారు ఇప్పుడు ఎవడో మూడో వాడు వచ్చి మీ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా లేదా చెప్పంటే ఎందుకు చెప్పాలి మేము చెప్పాం వెళ్ళవతానికి ఎందుకు చెప్పాలి ఇలాంటి ఫ్రెష్లకి ప్రతి ఫ్రెష్లకి సో చెప్పక్కర్లేదు నువ్వు ఎస్సో నోయో చెప్పు జేఏసీ వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎస్వ నోయో చెప్పు మేము ఎందుకు చెప్పాలో మేము చెప్పాం నువ్వెవడో చెప్పమనడానికి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల చెప్పా ఇరవై ఎనిమిదో చాలా టైం పడుతుంది చెప్పడానికి సో ఎనివే మధ్వాచార్యులు అడిగారు రామానుజాచార్య మధుసిద్ధాంతం వాళ్ళు అడిగారు రామానుజ సిద్ధాంతం వాళ్ళు నువ్వు అద్వైతివా ద్వైతివా చెప్పు స్పష్టంగా ఎందుకంటే నీ లక్షణాలు చూస్తే నువ్వు ద్వైతిలా కనపడుతున్నావు జీవులు వేరొంటున్నావు జగత్తు వేరు ఉంటున్నావు అన్ని కరెక్ట్ పదాలన్నీ వాడి వేరు వేరంటున్నావు భేదం చెప్తున్నావు కానీ మళ్ళీ పేరు చూస్తేనేమో అద్వైతం ఉంటున్నావు ముక్తిలో అద్వైతంను సంసారంలో ద్వైతం ఉంటున్నావు నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నావు నీ సంగతి ఏమిటో చెప్ప అని అడిగారు చెప్పండి నువ్వేవాడు మమ్మల్ని మేము ఏం చెప్పాం ఇలాగే ఉంటా ఉన్నారు వీళ్ళు కాబట్టి సత్ వేరు అని చెప్పిన వాళ్ళు ద్వైతులు మరి ఇంక ఇప్పుడు ఆఖరణ అద్వైతం సతే చిత్ చితే సత్ రెండింటికి అభేదము రెండులేవు ఉన్నదొక్కటే అది అద్వైతం అర్థమైందండి ఇప్పుడు ఆ సమాసం చూడండి ఉపలబ్ధి మాత్ర సత్తాస్వరూపేణ అది అది ఉపలబ్ధి అంటే చిత్ సత్త అంటే సత్ ఉపలబ్ధియే సతియే చిత్ చితియే సత్ ఇప్పుడు మీరు మీ మిమ్మల్ని మీరు చూసుకోండి అద్వైతం ఆత్మస్వరూపానికి అనుభవానికి స్వరూపానుభవానికి సంబంధించిన విషయం మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు పరిశీలించుకోండి మీరు ఊరికే బుర్ర రూపడం కాదు మీరు పరిశీలించుకోవాలి మీరింటికి వెళ్ళి ధ్యానంలో కూర్చుని నేను ఉన్నాను అహమస్మి అహమస్మి అనేది ధ్యానం చేయండి అహమస్మి అనే వాక్యం కాదు నా యొక్క ఉనికిని తాను ధ్యానం చేయాలి తన ఉనికిని తాను ధ్యానం చేయండి ఆ ధ్యానం చేసి దాన్ని పరిశీలించండి ఎక్స్ప్లోర్ చేయండి దాంట్లో అది సత చి అని ఎక్స్ప్లోర్ చేయండి మీరు సత్తులా కావాలంటే సత్తులా కనపడుతుంది చిత్తులో కావాలంటే చిత్తులా కనపడుతుంది అదే సత్తు అదే చిత్తు కాబట్టి అక్కడే అద్వైతం ఉంది అదే ఆత్మ మరి ఆత్మ చైతన్యము సచ్చిద్్రూపంగా అలా ఉంటుండగానే ప్రధానము ప్రధానము అంటే దేహేంద్రియ మనస్సంఘాతము లిమిటెడ్ లెవెల్లో ఇదే ప్రధానం బ్రహ్మాండం లెవెల్లో పంచభూతాలు బ్రహ్మాండం ఈ ప్రధానము తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేకములుగా ప్రకటం ప్రకటమవుతూ ఉంటుంది కాబట్టి ప్రధానము యొక్క ప్రవృత్తికి చలనానికి సత్యద్రూపమైన ఆత్మ యొక్క సన్నిధి సరిపడుతుంది ఆ సన్నిధిలో అన్నీ అయిపోతూ ఉంటాయి దీన్నే సన్నిధి అంటారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి రోజు అకౌంట్లు చెప్తారు వీళ్ళు వెళ్ళి ఆయన సన్నిధిలో అకౌంట్లు చెప్తారు ఈవేళ ఇంత కలెక్షన్ వచ్చిందండి వెంకటేశ్వర స్వామి ఇంత ఖర్చు అయిందని మాట చెప్పేస్తారు ఆయనకి చెప్పేసి వచ్చేస్తారు ఇప్పుడు ఆయన అడ్డుపడతాడా ఆయన ఏమో అడ్డుపడ్డావు అన్ని అన్ని అలా అలా ఉంటాడు అంతే ఆయనేమో అడ్డుపడ్డాం కానీ ఆ ధనమంతా కూడా వెంకటేశ్వర స్వామిది ఆయన అనుమతి తీసుకుని వీళ్ళు ఖర్చు పెట్టాలి వీళ్ళు ఆ తర్వాత చెప్పు ఖర్చుకి అకౌంట్ ఆయనకి చెప్పాలి ఆ గర్భగుడి మూసేసి ముందు వీళ్ళు అకౌంట్లో చెప్పేస్తారు బ్రీఫ్గా చదివేస్తారు ఈరోజు ఖర్చు ఇంత ఇదింతా ఇదింత అలా అదో ప్రొసీజర్ చేస్తారు ఆయన సన్నిధి అదే ఆత్మ ఉంటుంది పరమాత్మ సన్నిధిలో ఈ దేహము ఇంద్రియములు మనస్సు అలాగా చలన అవుతూ ఉంటుంది దేహము పెరిగి క్షయమయ్యి ముసలుతనంలోకి వస్తుంది దేహం అలా దానికి అనేక అవస్థలు ఉంటాయి షడ్ భావ వికారాలు ఉంటాయి దేహానికి ఆ భావ వికారాలన్నింటినీ సాక్షిగా ఆత్మ చైతన్యం ఉంటుందంటే మీరు దేహం అనుకుంటే అవన్నీ మీకు వస్తాయి మీరు దేహం కాదని తెలుసుకుంటే అవేమీ మీకు సంబంధమే లేదు మనస్సు కూడా అంతే మనస్సు చిన్నప్పుడు ఓలా ఉంటుంది మధ్య యంగ్ ఏజ్లో ఓలా ఉంటుంది పెద్ద వయస్సులో ఓలా ఉంటుంది ముసలితనంలో ఇంకోలా ఉంటుంది ముసలితనం అంటే దేహం యొక్క ముసలితనంలో మనస్సు ఇంకోలా ఉంటుంది కొంచెం కాళ్ళు చేతిలో కొంచెం నీరసంగా ఉంటే మనస్సు కూడా వికారంగా ఉంటుంది కానీ మనస్సు యొక్క చలనముతోటి నాకు సంబంధము లేదో అని మనస్సును మీరు సాక్షిరూపంగా దర్శిస్తే మీకు మనస్సు యొక్క సుఖ దుఃఖాలతో సంబంధమే ఉండదు ఆ మనస్సే నేనని భ్రమపడితే అన్నీ మనకే అవసరం కాబట్టి ఏ విశేషణమూ కూడా ప్రధానమునందు ఉంటుంది తప్ప ఆత్మస్వరూపంలో ఉండదు కేవలం మూఢత యైవ పురుష భేద కల్పన వేదార్థ పరిత్యాగ్చే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానంలో ఉండే విశేషణాలన్నీ ఆత్మతి అంతకడతారు దాంతో భేదాలని కల్పిస్తారు ప్రధానంలో తొమ్మిది విశేషణాలు విశేష గుణములు ఉన్నాయి తొమ్మిది సంస్కారాలు ఉన్నాయి తొమ్మిది గుణాలు విశేషాలు విశేషాలంటే డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ వాటిని విశేషములు అంటారు దీనికి దానికి డిఫరెన్స్ చెప్పేటువంటి అంశములు ఏవైతే ఉంటాయో వాటికి విశేషములు అని ఉంటారు ఆ విశేషాలు విశేషాలు వాళ్ళు ఎలా లెక్క పెట్టారంటే బుద్ధి బుద్ధి ఒకటి బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది ఇంకొకటి బుద్ధి స్థూలంగా ఉంటుంది ఆ బుద్ధిలో విశేషం సుఖము దుఃఖము ఇచ్చ ఇచ్చ అంటే కోరిక ఒక్కొక్కటి కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ద్వేషము కోరిక ఉన్న ద్వేషం ఉంటుంది ప్రయత్నము అంటే క్రియా సంస్కారం కర్మలను చేసే సంస్కారం ధర్మము అధర్మము ఎనిమిది ఇవి కాక వాసనలు సంస్కారములు లేక వాసనలు అని ఈ విధంగా ఈ విశేషణాలన్నీ ఉంటాయి ఈ విశేషణాలన్నీ మనస్సుకి బుద్ దేహానికి సంబంధించినవి తప్ప ఆత్మచైతన్యానికి వీటితో ఏ సంబంధము లేదు నా కేనచిత్ విశేషేణేటి ఆత్మచైతన్యంలో ఏవో విశేషాలు ఉన్నాయి కాబట్టి ప్రధానానికి అవి సంక్రమిస్తున్నాయని మీరు అనుకోవడానికి లేదు ఆత్మచైతన్యంలో ఏ విశేషణాలు లేవు కాబట్టి విశిష్టాద్వైతము అనే మాటనే కొట్టిపారేశారు ఇక్కడ ఇలాంటి విశిష్టాద్వైతం అని ఒకటి వస్తుందనే ఆయన ఊహించి చెప్పింది కాదు ఇప్పుడు ఆత్మచైతన్యము ఉపలబ్ధి మాత్ర సత్తాస్వరూపేణ హేతు నకేనచిద్శేషేణ దానికో విశేషణం మీరు పెట్టద్దు అని చెప్పారు ఈ విశేషణము కూడా బలం ఎప్పుడవుతుందంటే మీరు పొద్దున్నీ సాయంకాలం దాకా రాక్షసులు దేవతలు దేవతలు రాక్షసులు రాక్షసులు దేవతలు దేవుడు దేవతల పక్షాన్ని ఉంటాడు రాక్షసుల్ని కొ కొట్టి చెవులు మూస్తూ ఉంటాడు అని మీరు పొద్ధస్తమానం ఇదే చెప్పుకుంటూ దాన్ని లిటరల్గా తీసుకుంటూ ఆత్మజీవుల్లో జీవుల్లోనే కొందరు రాక్షసులు కొందరు దేవతలని అలాగే జీవతత్వంలోనే ఆ రాక్షసత్వము దేవత్వము ప్రవేశపెట్టేసి కేవలము రాక్షస దేవ అంటే అది కేవలము బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతి వికారములు ఏదే ఉంటాయి తప్ప ఆత్మస్వరూపంలో ఏమీ ఉండవు అనే సత్యాన్ని గుర్తించకుండగా అలా అభే అలాగ బాగా తాదాత్మ్యాన్ని పెట్టేసుకున్నప్పుడు ఈ భేదవాదం బాగా బలపడుతుంది అర్థమైందండి మీరు కాబట్టి రాక్షసుడి ఆత్మ చైతన్యము దేవత యొక్క ఆత్మచైతన్యము ఒక్కటైంది రాక్షసుడి మనస్సు వేరు దేవత యొక్క మనస్సు వేరు ఆత్మస్వరూపానికి మనస్సు యొక్క వికారములతో సంబంధము లేదు కానీ వీళ్ళు వినరు ఈ సాంఖ్యులు ఈ అద్వైతులు వీళ్ళు వినరు మీరు మంచి మాట చెప్పినా వాళ్ళు వినరు శాస్త్రం చెప్తూ ఉంటుంది వాళ్ళు వినని శాస్త్రమేం కాదు కానీ వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే కేవలం మూఢతయ్యే ఇవా కేవలము మూఢులుగా ఉంటారు మూఢుడు లేక మూర్ఖుడు అంటే తిడుతున్నారని మీరు అనుకోద్దు వ్యామోహమును చెంది ఉంటాడు మూఢుడు అంటే డెల్యూడెడ్ పర్సన్ అలా డెల్యూడై ఉంటాడు కేవలం మూఢత ఎయివ పురుష భేద కల్పన అంచేతనే పురుషుడు అనేకము జీవులు అనేకము ఈశ్వరుడు వేరు అని ఇలా భేదాలని కల్పించుకుంటారు వేదం చెప్తూ ఉంటుంది తత్వమశే అని అదే నువ్వు అని చెప్పింది పరమాత్మ ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని దాని అర్థం భేదం అని చెప్పిందా అభేదం అని చెప్పిందా అభేదం అని చెప్పింది వీళ్ళు ఏం చేస్తారు తత్వమస్య అని ఉందనుకోండి ఆ వేదార్థాన్ని విడిచిపెట్టేస్తారు దాని జోలికి రారు కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఉపనిషత్తుల జోలికి రాకుండా ఏదో ఆగమశాస్త్రంలో ఇలా చెప్పారు లేకపోతే మా మా దగ్గర ఫోక్లు సాంగ్స్లో ఇలా చెప్పారని వాటిని పట్టుకుని వెళ్ళడతారు ఏదో చెప్తారు ఏదో చేస్తారు ఏదో ఏదో చేస్తూ ఉంటారు ఏదో పేరు పెడతారు డ్యాన్స్ అవి దానికి జత చేసి భేదాన్ని కల్పిస్తారు ఎదురు చేస్తూ ఉంటాం పురుష వేదార్థ పరిత్యాగ వేదార్థాన్ని వదిలిపెట్టేస్తారు ఎందుకంటే వేదార్థంలో మీకు ఇలాగంటే దిఖావట్టు ఉండదు పైకి పైకి అలంకారాలు అవి ఉండవు సో మీరు ప్రపంచ దృష్టితో చూస్తే వేదార్థం చప్పచప్పగా ఉంటుంది తత్వమసి ఇప్పుడు ఏం చేస్తారు అలా ఉంటుంది వేదార్థం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వేదార్థాన్ని విడిచిపెట్టేస్తారు దాని జోలికి రాదు కొంతమంది దాని జోలికి రాదు మరొకటి ఏదో పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు మంచిది దట్ ఈజ్ ఓకే ఆల్సో ఓకే మనకేం అభ్యంతరం లేదు వాళ్ళు ఆత్మస్వరూపులే దాంతో సమస్య కాదు కానీ వాళ్ళు చెప్పే భావాలు మాత్రం సరికావు ఇంకో ఏం చేస్తారు వేదార్థంలోకి వచ్చి దీన్ని ముక్కలు చెప్పలు చేస్తారు తత్వమసి అంటే ఒక ఆచార్యుడు అన్నాడు తస్యత్వమసి అని చెప్పాడు మొత్తం ఇంత వ్యాకరణం మేము చూసాం కానీ ఎక్కడా సర్వనామాలకి సమాసం ఉండడం ఇదే మొట్టమొదటి సార్ తస్యత్వసి తబ్దానికి త్వం యుష్మశబ్దానికి సమాసం ఇప్పుడు నౌన్స్కి సమాసం ఉంటుంది కానీ తత్శబ్దానికి యుష్మశబ్దానికి సమాసం ఏమిటండే తత్ త్వం అసి వేరే త్వం వేరే అసి వేరే ఆయన వచ్చి అలా అయితే అభేదం వచ్చేస్తున్నాం ఒకే విభక్తిలో ఉంటే అభేదం వస్తుంది కాబట్టి ఆయన ఏమంటారంటే షష్ఠీ విభక్తి పెట్టి దేవుడికి చెందినవాడవు నువ్వు అని ఏదో ఒక సంబంధాన్ని పెట్టి భేదాన్ని నిలబెట్టాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఏం చేశాడు ఆత్మా తత్వమసేనుంది కదా అంతకుముందు ఆత్మానుంది మధ్యలో ఆ పెట్టాడు ఆని జోడించాడు ఆని జోడిస్తే సవర్ణ దీర్ఘసంధిలో ఆ కలిసిపోతుంది ఇప్పుడు రామ ప్లస్ ఆలయము ఉందనుకోండి కలిపితే ఏమవుతుంది రామాలయము మరి రామాలో ఉండే ఆయామైంది ఆలో కలిసిపోయింది రామాలో ఉండే ఆయామైంది ఆలో కలిసిపోయింది అలాగే ఇక్కడ కూడా ఆత్మా అతత్వమసి మరి అక్కడ అల్లలేదండి ఆత్మ తత్వమసి అని ఉంది కదా అంటే ఆ సంధిలో కలిసిపోయింది మరి పదచ్ఛేదం ఉంటుంది వీళ్ళు పదం కూడా వల్లిస్తారు వేదం వాళ్ళు వేదం వాళ్ళు పదం క్రవం జట ఘనాన్ని వెళ్ళించి కూర్చుంటారు వాళ్ళని అయ్యా మీరు పదం చెప్పండి అంటే వాళ్ళు ఏమని చెప్తాడు ఆత్మా తత్వం అసి అని చెప్తాడు మరి పదం అలా చెప్తున్నాడు కదా అంటే అదేమీ పట్టించుకోరు దాన్ని పక్కన పెట్టేస్తాడు ఈ పదం ఇలా ఉందని తెలుసున్న వాడు ఎవడో ఉంటాడు వాడు అందరికీ తెలియదు కదా కాబట్టి ఇప్పుడు ఉపదేశం ఏమిటి అతత్వం నువ్వు దేవుడు కాదు నువ్వు దేవుడు అని కాదు దీన్ని వేదార్థ పరిత్యాగము ఇలా తయారయ్యారు ఇదే కలికాలం అంటే ఇదే తత్వాన్ని భ్రష్టు పట్టించడం పేరే కలికాలం కలికాలం అంటే ఏదో వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు అలా ఇది ఇది కలికాలం ఏహు వైశేషికాదయ ఇచ్చాదయ ఆత్మసమవాయీ తదప్యసత్ అక్కడతోటి సాంఖ్య సిద్ధాంత ఖండనం అయిపోయింది ఇప్పుడు వైశేషిక సిద్ధాంత ఖండనం వైశేషకులు ఏమన్నారంటే చూడండి ఆత్మ అసంగము అనలేదు వీళ్ళు ఆత్మ అసంగము పురుషుడు అసంగుడు అని అన్నారు కదా సాంఖ్యులు వీళ్ళు అలా అనలేదు పురుషుడు సంఘము ఉంది అన్నారు కాబట్టి ఆత్మ చైతన్యంలో పురుషుడు విశేషణాలు ఏం లేవు అని సాంఖ్యులు చెప్పారు వీళ్ళు ఏమన్నారు విశేషణాలు ఉన్నాయన్నారు అంటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు ఇచ్చ ఇచ్చ అంటే కోరిక కోరిక పుట్టిందే ఈ కోరిక మనస్సులో ఉందా ఆత్మయ మనస్సు వేరు ఆత్మ వేరు మనస్సులో ఉందా ఆత్మయందు ఉందా అంటే వీళ్ళు ఏమన్నారంటే ఆత్మలో ఉందన్నారు నాలిక కోసే ఎందుకంటే అంత తప్పు మాట వేదార్థ పరిత్యాగం చేసి అలా మాట్లాడతారు బ్రోధార్మికోపనిషత్తులు ఏముందంటే ఇచ్ఛ ద్వేష సుఖం దుఃఖం సర్వం మన ఏవా కోరిక ద్వేషము సుఖము దుఃఖము ఇవన్నీ కూడా మనస్సే ఇంకా గీతలోకి రండి హాతి యదా కామాన్ సర్వాన్ పార్థ ఏ ఉంది మనోగతాన్ కామం ఎక్కడుంటుంది మనస్సులో ఉంటుంది మనస్సులో కామం ఉందనుకోండి మనస్సులు వేరు వేరు ఆత్మ ఒక్కటే మనస్సులో ఉండే కామనలని బట్టి దాంట్లో ఉండే తేడాలని బట్టి ఆత్మలు వేరు అని చెప్పక్కర్లా ఎందుకంటే ఆత్మ వేరు మనస్సు వేరు మనస్సు అనేకం కావచ్చు ఆత్మ ఏకం కావచ్చు ఆకాశంలాగా అని మనం చెప్తాం కానీ వాళ్ళు ఈ కామన ఆత్మలో ఉంది అని కామన ఆత్మలోకి ఎప్పుడైతే నువ్వు పెట్టేవో ఇక్కడ కామన వేరే ఉంది అక్కడ కామన వేరే ఉంది ఇప్పుడు ఆత్మలు ఎన్ని అయ్యాయి రెండు మంచి ఆత్మలో ఏ విశేషము లేదు అంటే ఆత్మ ఏకంగా ఉండగలుగుతుంది కానీ ఈ విశేషాలన్నీ ఆత్మకి మీరు పెట్టేస్తే ఆత్మ కూడా భేదం అభేదం పోయి భేదం వచ్చేస్తుంది ఇప్పుడు రంగు వేశారంటే గోడకి వేశారా ఆకాశానికి వేశారా గోడకి వేశారు కాబట్టి ఈ గోడ ఆ గోడ గోడలో అనేకము ఆకాశానికి రంగు వేయలేరు కదా కాబట్టి ఆకాశము ఏకము కాదండి మేము ఆకాశానికి కూడా రంగు వేశాము అన్నారనుకోండి ఇప్పుడు ఆకాశం ఏమవుతుంది అనేకమైన కూర్చుంటుంది వీళ్ళు అలాంటి వాళ్ళు ఈ వైశేషికులు వైశేషికులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ రోజుల్లో వైశేషికులు ఎవళ్ళు లేరు కానీ వైశేషిక సిద్ధాంతం భేద సిద్ధాంతం మధ్వసిద్ధాంతం సిమిలర్గా ఉంటుంది వైశేషిక సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇచ్ఛాద్వేషము ఇవన్నీ కూడా ఆత్మసమవాయ ఆత్మలో వెడదీయరాని విధంగా కలిసిపోయి ఉంటాయి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు వీడే ఆత్మ వేరు వాడే ఆత్మ వేరు ఎందుకంటే ఇక్కడ ఇచ్చేవేరు ఇక్కడ ద్వేషం వేరు అక్కడ ఇచ్చేవేరు అక్కడ ద్వేషం వేరు ఆత్మలు అనేకము పరమాత్మ మాత్రం వీటన్నిటికంటే భిన్నము అని పూర్తి భేదం వచ్చి పడిపోయింది ఇది వైశేషికుల యొక్క సిద్ధాంతం వైశేషికులు అంటారు లాజీషియన్స్ తార్కికులు ఒక వెరైటీ వైశేషికులోని తేడా విశేషము అంటే తేడా ఈ తేడా తేడా తేడా ఇప్పుడు ఆ ముద్ర ఉంది ఇది ముద్ర అంటే రెండు సత్ సత్యము సత్యము అంటే సత్యంలో భేదం ఉందని చిన్న పెద్ద ఏదో ఇంకా అలా అనిపిస్తుంది కాబట్టి ఇలాగంటే సిద్ధాంతం ఒకటి ఉంది దాదాపు అసత్ అది కూడా చాలా తప్పు సిద్ధాంతం ఎందుకని స్మృతిహేతున్నా సంస్కారాణం అప్రదేశవతీ ఆత్మని అసమవాత్ మీరు కొంచెం ఓపిక పట్టాలి ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని ఖండించాలి సాంఖ్యమైంది ఇప్పుడు వాసనలు ఉన్నాయి కామన ద్వేషము ఇవన్నీ వాసనలు ఈ వాసనలకే సంస్కారము లోనిపోయారు మీకు మీకు కోరిక పుట్టింది అంటే అంతకుముందు సంస్కారం ఉంటే కోరిక పుడుతుందా సంస్కారం లేకుండా పుట్టేస్తుందా సంస్కారం ఉండాలి ఇప్పుడు కారు గుర్తుకొచ్చింది అంటే కారు సంస్కారం మీలో ఉండేది అది గుర్తుకొచ్చి ఆ గుర్తుకొచ్చినదే కోరిక కింద మారుతూ ఉంటుంది కాబట్టి మీలో వాసనలు లేక సంస్కారాలు ఉండి ఉండాలి కాబట్టి ఇప్పుడు స్మృతికి అంటే ఫలానా వస్తువు గుర్తు రావటానికి కామన అంటే స్మృతి నుంచే వస్తుంది కామన అది ముందు మనస్సులో రావాలి కదా ఆ సంకల్పం రావాలి కాబట్టి స్మృతికి హేతువులైనటువంటి ఏ వాసనలు లేక సంస్కారములు ఉన్నాయో ఈ సంస్కారములు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇది ప్రశ్న ఈ సంస్కారములు ఆత్మలో ఉన్నాయని వాడు ఆత్మలో కాదురా బాబు ఆత్మలో కాదు మనస్సులో ఉన్నాయి మనం అంటున్నాం ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రదే స్పేస్ స్పేస్ అనేది ఒకటి ఉంది స్పేస్ అనే ధర్మము అంటే దేశము దేశము అనే ధర్మము ఇది మనస్సులో ఉంటుందా ఆత్మ ఉంటుందా అంటే మనస్సులో ఉంటుంది మీరు నిద్రపోయారు నిద్రపోతే ఆత్మ ఉంది కదా కానీ దేశభావన లేదు మీరు నిద్రలేచారు మనస్సు వచ్చింది దేశభావన వచ్చింది నేను బెడ్రూంలో ఉన్నాను అనే దేశభావన వచ్చింది కాబట్టి దేశభావన మనస్సుకి చెందినది అంతవరకు ఖాయం కాబట్టి దేశభావన దేశము ప్రదేశము కలది మనస్సు ప్రదేశము గల అంచేతనే అది పరిచ్ఛిన్నము అది పరిచ్ఛిన్నము అల్పము లిమిటెడ్గా ఉంటుండే ఒక ప్రదేశము దా ప్రదేశ భావనతో కూడి ఉంటుంది అటువంటి మనస్సులో వాసనలు సంస్కారాలు ఉంటాయి ఆత్మ ఉందనుకోండి దాని ఎందు దేశమునకు సంబంధం లేదు కాలమునకు సంబంధం లేదు దేశకాలములకు అతీతంగా ఉంటుంది ఆత్మ చైతన్యం ఈ ఇచ్చాద్వేషము ఇవన్నీ కూడా దేశకాలముల పరిధిలో పడతాయి దేశకాలముల పరిధిలో ఉండేటువంటి ఇచ్ఛాద్వేషములు దేశకాలముల యొక్క స్ట్రక్చర్ని తన ఎందు కలిగి ఉన్న మనస్సులో ఉంటాయి తప్ప ఆత్మలో ఎందుకు ఉంటాయి ఆత్మయందు దేశకాలముల యొక్క సంస్పర్శయే లేదు కాబట్టి ఇచ్ఛాద్వేషములు ఆత్మయందు ఉండడానికి వీల్లేదు అని ఆయన సమాధానం చెప్తున్నారు అప్రదేశవతి ఆత్మని అసమవాయా తర్వాత ఆత్మ మనస్సంయోగా స్మృత్యుత్పత్తే స్మృతి నియమానుపపత్తి అంటే వాళ్ళు అన్నారు నిజమైనయా ఆత్మలో ఇచ్చ అవి ఉండవు కానీ అవి మనసు అవి మనస్సులోనే ఉన్నాయంటే ఆత్మా మనస్సు విడిపోయింది ఆత్మని మనస్సుని మీరు ఎప్పుడైతే వివేకం చేసేసారో మనస్సులో అనేకత్వానికి ఆత్మలో ఉండే అనేకత్వానికి ఇంక సంబంధం ఏం లేదు అనేకంగా ఉన్నా ఆత్మ ఏకంగా ఉండడానికి అభ్యంతరం లేదు అద్వైతం అయిపోతుంది కాబట్టి వీడు మనస్సులో ఉన్న వాటిని ఆత్మలో ఉన్నాయంటాడు దాంతో నీకు భేదం నిలబడుతుంది అబ్బాయి ఆత్మలో ఉండవురా బాబు ఆత్మలో దేశకాల సంస్కారాలే ఉండవు ఇంకా ఇచ్ఛాద్వేష సంస్కారాలు ఎందుకుంటాయి అంటే పోనీ అలాగే ఆత్మలో దేశకాల సంస్కారాలు ఉండవని కానీ ఇచ్ఛనేది పుట్టింది కదా వీడికి ఎక్కడి నుంచి పుట్టింది మనస్సు నుంచి పుట్టింది కా నో నో మనస్సు నుంచి పుట్టలేదు ఆత్మకి మనస్సుకి సంయోగం వల్ల పుట్టింది ఆత్మకి మనస్సుకి సంయోగం వల్ల పుట్టిందనేప్పటికీ ఇప్పుడు ఏమైపోయింది ఈ మనస్సుతోటి కలిసి ఉంటుంది ఆత్మ ఏమండి అక్కడ ఆత్మ ఎలా ఉంటుంది అక్కడ మనస్సుతోటి అక్కడ ఆత్మ కలిసి ఉంటుంది ఇప్పుడు ఈ రెండు ఆత్మలు ఒకటి వీల్లేదు ఎందుకని మనస్సుతో కలిసి ఉంటుంది కదా మనస్సుతో కలిసి ఉంటున్నప్పుడు మనస్సులో భేదం ఉన్నప్పుడు ఆత్మలో భేదం ఎందుకు వస్తుంది భేదం రాదు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కడే పదహారు వేల గోపికలతోటి డ్యాన్స్ చేశాడు అంటారు ఒక్కడే ఇప్పుడు పదహారు వేల గోపికలతోటి ఈయన ఒక్కడే డ్యాన్స్ చేశాడు అంటే ఆయన సామాన్య మానవుడి వంటి వాడు ఒక పరిచ్ఛిన్నమైన దేహం గలవాడు అయితే పదహారు మంది గోపికలతో ఎలా డ్యాన్స్ చేస్తాడో ఎవడో ఒక గోపికతో డ్యాన్స్ చేయగలుగుతాడు ఇంతమందితో ఎలా చేస్తాడు అంటే అభిప్రాయం ఏమిటి ఈ గోపికలు అంటే జీవతత్వాలు వీళ్ళందరిలో సమానంగా ఉన్న ఆత్మతత్వము శ్రీకృష్ణుడు అనే అభిప్రాయం నాకు ఈ అభిప్రాయాన్ని వీళ్ళని అర్థం చేసుకోమనండి ఈ డ్యాన్స్ పీపుల్ వాళ్ళు ఈ డ్యాన్స్ పేరుతో చేసేటువంటి గడబిడ ఎంత గడబిడ చేస్తున్నారో దానికి కొంత తెరబడుతుంది కాబట్టి మనస్సుకి ఆత్మకి సంయోగం పెట్టాడు మనస్సుకి ఆత్మకి సంయోగం పెడితే మీకు స్థల పెట్టాడు సంయోగం పెడితే ఇక్కడ మనస్సు వేరు అక్కడ మనస్సు వేరు ఇక్కడ మనస్సుతో సంయోగం ఉన్న ఆత్మ అక్కడ మనస్సుతో సంయోగం ఉన్న ఆత్మ ఒకటాను కుదరదు ఇంక ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పుట్టి కామన వేరుగా ఉంది అక్కడ పుట్టి కామన వేరుగా ఉంది కామన ఆత్మ మన సంయోగం అని ఈ తార్కికులు చేసేటువంటి గలాభ ఇంత అక్షరం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా వాళ్ళే అడ్డు కల్పించుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో శాస్త్రాన్ని గాఢంగా చూడడము దాన్ని అధ్యయనం చేయటము చాలా తక్కువగా కనపడుతుంది ఆ గాఢశీలత లోపిస్తుంది అంచేతనే జనులు పురాణ కాలక్షేపానికి అలవాటు పడిపోయారు ఇటువంటి లోతైన తత్వాన్ని పరిశీలించటం అన్నది మీ కొద్దిమంది మాత్రమే కొద్దిమంది వ్యక్తి మాత్రమే చెల్లింది అదో విషయం మీరు జాగ్రత్తగా వింటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశంసించాలని అనిపించి ఇప్పుడు వాడి సిద్ధాంతం అది ఆత్మ మన సంయోగం వల్ల నీకు కామన పుట్టింది ఇచ్చ ఇచ్ఛంటారు ఇచ్చ పుట్టింది అన్నారు స్మృతి పుట్టింది స్మృతి పుట్టినప్పుడు ఆత్మ మన సంయోగం వల్ల పుట్టింది స్మృతి అప్పుడు అని వాడి సిద్ధాంతం అది తప్పుది ఎందువల్ల స్మృతి నియమానుకపత్తే స్మృతి నియమము కుదనదు ఎందుకంటే చూడండి రెండు హేతువులు చెప్తారు ఇక్కడ మనస్సులో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి ఇచ్చా సంస్కారము ఉంది ద్వేష సంస్కారము ఉంది కావండి ఇప్పుడు ఆత్మతోటి మనస్సుకి సంయోగము కలిగిందనుకోండి కలిగినప్పుడు ఆత్మ మనస్సు సంయోగం కలగగానే ఇచ్చా ద్వేషము రెండూ పైకి రావాలి ఒక్కటే సెలెక్టివ్గా ఎందుకు రావాలి అర్థమైందా సంయోగమే హేతు ఆత్మకి మనస్సుతో సంయోగం కలిగినప్పుడు రెండు విభిన్న స్మృతులు ఒక్కసారి రావాలి ఒకే స్మృతి సెలెక్టివ్గా ఇందుకు రావాలి కాబట్టి ఆత్మ మనస్సు సంయోగము హేతువు మాట కుదరదు స్మృతి నియమ స్మృతి నియమం ఏమిటంటే ఒక రకం స్మృతి ఒక కాలంలో ఒక రకం స్మృతి మాత్రమే ఉంటుంది మనస్సులో ఒక స్మృతి ఉన్నప్పుడు ఇంకో స్మృతి ఉండదు మీరు ఏదైనా సీరియస్గా చూస్తున్నారనుకోండి చూస్తుంటే ఎవడైనా వచ్చి మిమ్మల్ని కదిపాడు అనుకోండి ఏ పిలిచాడు అనుకోండి ఏ డిస్టర్బ్ చేయకంటారు ఎందుకని ఏం పోని ఈ స్మృతి ఆ రెండు సంకల్పాలని మీరు ఏక కాలంలో కదా పెట్టడం కష్టం అంచేతన ఒక కాలంలో ఒకటే స్మృతి అదో రూలు అష్టావధానం చేసేవాడు కూడా చాలా వేగంగా వాడు స్మృతిని తీసుకొస్తాడు అంతే అష్టావధానం ఉంటాయి అంతేగాని ఒకే కాలంలో రెండు స్మృతులు కుదరవు కాబట్టి ఈ స్మృతి నియమం కుదరదు సంయోగం వల్ల వచ్చిందంటే స్మృతి నియమం కుదరదు అదొకటి తర్వాత అనుభవము స్మృతి అని రెండు ఉన్నాయి ఇప్పుడు నేను ఇది ఘటము ఈ ఘటాన్ని ధరిచి చూస్తున్నాను చూడటం అంటే అనుభవం అనుభవం ఘటానుభవం ఇప్పుడు ఈ ఘటానుభవము ఘటస్మృతి అవి రెండు వేరు ఏమండి తర్వాత ఘటానుభవ కాలంలో ఘట స్మృతి ఇంక ఏ స్మృతి ఉండదు అనుభవ కాలంలో స్మృతి ఉండదు ఏమండి ఇప్పుడు అనుభవం కలగడానికి ఆత్మ చైతన్యం అవసరమే కదా అవసరమే కాబట్టి అనుభవం ఆత్మ మన సంయోగంచేతన స్మృతి వచ్చే పక్షంలో అనుభవ కాలంలో కూడా స్మృతి ఉండాలి కానీ మన అనుభవం ఉంది అనుభవ కాలంలో స్మృతి ఉండదు ఇదో నియమం అండి మీరు ఆలోచించి చూసుకోండి మీలో మీరు సరి చూసుకోండి అనుభవం కాలంలో స్మృతి ఉండదు ఇప్పుడో నోట్లో ముద్ద పెట్టుకున్నారు అనుభవిస్తున్నారు అప్పుడు స్మృతి ఉండదు ఈ అనుభవం అయిపోయిన వెంటనే ఆ సెకండ్లో అనుభవం అయిన వెంటనే ఇంకో రుచి గుర్తుకొస్తుంది ఇది అలా ఉంది అంటాడు ఇది అలా ఉంది అన్నప్పుడు ఆ రుచి స్మృతి అప్పుడు ఇంకీ రుచి యొక్క అనుభవం ఉండదు ఆ స్మృతిని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఈ రుచి యొక్క అనుభవానికి వచ్చినప్పుడే ఇది ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనుభవ కాలంలో స్మృతి ఉండదు స్మృతి కాలంలో అనుభవము ఉండదు అనే నియమం ఒకటి ఉంది మన మన అనుభవాన్ని బట్టి ఈ నియమం కూడా ఆత్మ మన సంయోగం వల్ల స్మృతి పుడుతుంది అనేటువంటి సిద్ధాంతానికి విరుద్ధము కాబట్టి ఆత్మ మనస్సులకి సంయోగం వల్ల ఇచ్చ పుట్టింది కాబట్టి ఆ ఇచ్ఛలో ఉండే భేదాన్ని బట్టి ఆత్మ మనస్ సంయోగంలో భేదం ఉంటుంది ఆత్మ మనస్ సంయోగంలో భేదాన్ని బట్టి ఆత్మలో భేదం వస్తుంది అనేటువంటి సిద్ధాంతము కోసా యుగపద్వా సర్వస్మృత్యుత్పత్తి ప్రసంగ నేను ఇది ఆల్రెడీ చెప్పేశాను ఆత్మ మన సంయోగం వల్ల స్మృతి పుట్టింది అన్నప్పుడు సంయోగం కలగగానే ఎన్ని స్మృతులు ఉన్నాయో అన్నీ ఒక్కసారి పుట్టుకురావాలి కానీ అలా అవటం లేదు కాబట్టి ఆత్మ మన సంయోగము స్మృతి హేతువు అనే సిద్ధాంతము అంగీకారము కాదు నచిన్నజాతీయానా స్పర్షాదిహీనా ఆత్మనం మన ఆది వ్యుక్ తొడవయా ఆత్మా మనస్సు ఈ భిన్నజాతీయముడు మనస్సు అనాత్మా ఆత్మ ఆత్మా ఆత్మ చైతన్యం మనస్సు జడం ఆత్మపురుషుడు మనస్సు ప్రకృతి ఇవి భిన్నజాతీయముడు భిన్న భిన్నజాతీయములైన ఆత్మా మనస్సులకి అసలు సంయోగమే కుదరదు తర్వాత ఆత్మ చైతన్యమునందు స్పర్శ అనే గుణము ఉండదు శబ్దరూపరసర్శ గంధ ఇత్యాది గుణములు మీకు ప్రకృతిలో భాగమైన పంచభూతాల్లో ఉంటాయి తప్ప ప్రకృతిని ప్రకాశింపజేస్తూ ఉండే చైతన్యంలో ఉండవు ఈ గుణాలు కాబట్టి స్పర్శ అనేటువంటి గుణము ఆత్మ చైతన్యంలో లేని సందర్భంలో ఈ ఆత్మ చైతన్యానికి ఈ దీనితోటి మనస్సుతోటి సంయోగము అనేది కుదరదు ఇప్పుడు సంయోగము కలయిక అనేది ఎప్పుడు కుదురుతుంది తెలుసునండి ఇప్పుడు చెట్టు కొమ్మకి పక్షితో సంయోగం కుదురుతుంది కానీ చెట్టు కొమ్మకి ఆకాశంతో సంయోగం ఉండదు ఆకాశమునందు ఉంటుందంతేది ఆకాశంతో సంయోగం ఉండదు అంచేతనే మీరు చెట్టు కొమ్మకి ఆకాశంతో సంయోగం ఉందనుకోండి సపోజ్ అప్పుడు చెట్టు కొమ్మని నరికినా కొమ్మ కింద పడకూడదు కాబట్టి చెట్టు కొమ్మకి ఆకాశంతో సంయోగం ఉండదు పక్షికి ఆకాశంతో సంయోగం ఉండదు అంచేతనే పక్షి ఎగిరినప్పుడు మీకు మార్క్స్ ఏం పడవు సంయోగం ఉండదు కానీ చెట్టు కొమ్మ మీద పక్షి వాలితే సంయోగం ఏర్పడుతుంది కాబట్టి పరిచ్ఛిన్నములు సవయవములు అయినటువంటి పదార్థముల మధ్య సంయోగం కానీ అపరిచ్ఛిన్నము నిరవయవము అయిన ఆత్మకి పరిచ్ఛిన్నమైన మనస్సుతోటి సంయోగము పొసగదు ఈ చర్చ చాలా మంచి చర్చ ఎందుకంటే మీరున్నారు మీరు ఆత్మస్వరూపులు మీలో మనస్సు ఉన్నాయి మీరు ఆ మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది సుదూఖాలను అనుభవిస్తూ ఉంటారు మీరు తెలుసుకోవాలి మీ మనస్సుకి మీకు సంయోగము లేదు అని తెలుసుకోవాలి తెలుసుకుంటే సుఖ దుఃఖాల సమస్య పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం అయిపో సుఖదుఖాల సమస్య ఎందుకు అంటే మనస్సుతోటి తాదాత్మ్యం చెందటం వల్లనే వచ్చింది కానీ మనిషి ఈ పరిష్కారాన్ని అర్థం చేసుకోడు సుఖ సమస్యలో ఉంటాడు మనిషి దానికి ఈ పరిష్కారం ఉంది ఏమిటది సుఖదుఖాల మనస్సుకి సంబంధించినది నేను మనస్సు కాను అని ఆ సాక్షిగా ఉంటే అయిపోయాయి అది పరిష్కారం అయిపోయింది వివేకం చేత అది తెలుసుకోవద్దు తెలుసుకోకుండా ఈ సుఖదుఖాల పరిష్కారం ధనంలో ఉందనుకుంటాడు ధనం పోగేస్తా అయిందా పరిష్కారం అయిందా కుటుం భార్యా పిల్లల్ని పోగేసుకుంటే ఉందనుకుంటాడు పోగేసుకున్నాడు అయిందా పరిష్కారం పరిష్కారం అయిందా ఈ రకంగా నాకు పరిష్కారం అవుతుంది అవుతుంది వీడు ఎన్నో ఏర్పాటు చేసుకుంటాడు డై రింగ్ ఏదో పెట్టుకుంటే ఫలానా రింగ్ పెట్టుకుంటే సుఖ దుఃఖాలు పరిష్కారం అవుతుందని పెట్టుకుంటాడు అయిందా పరిష్కారం ఎవరినన్నా ఒక చూపించండి నాకు చెవి ఇచ్చేస్తాను చెవి ఇవ్వాలంటే చెవికి లేదు బట్ స్కేల్ ఏం పరిష్కారం అయింది మీకు ఏం పరిష్కారం అయింది ఎలా పరిష్కారం అయింది నాకు పరిష్కారం అయిన వాడిని ఒక చూపించండి సెటిల్మెంట్ అయిన వాడిని ఒక చూపించండి మీరు ఫలానా వాడికి సెటిల్మెంట్ అయింది చూపించండి నేను మీకు ఆత్మజ్ఞాని చూపిస్తాను మీరు సెటిల్మెంట్ అయిన వాడిని చూపించండి ఎవడూ సెటిల్మెంట్ కాకుండా ఇలా సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే జీవితంలో పరిపూర్ణత్వం కాబట్టి ఇవి ఏవీ పరిష్కారం కాదు ఒక్కటే పరిష్కారం ఆత్మకు దేహేంద్రియ మనస్సంఘాతమునకు సంబంధము లేదు ఆత్మ సన్నిధిలో దేహేంద్రియ మనస్సంఘాతం ఉంది ప్రకాశిస్తోంది అంతే ఆ సత్యాన్ని తెలుసుకుని మీరు ఆ వివేకాన్ని మెయింటైన్ చేసుకుంటే మీకు వెంటనే పరిష్కారం అయిపోయింది అంతే న్రవ్యాద్రుపాదయోగుణాకర్మ సామాన్య విశేషసమయా సమవాయా భిన్నాస్ పరేషాం అంటే వేదాంతి వేదాంతులు పరేషాం ఈ వైశేషకుల ఇతరులు ఎవరు వేదాంతులు ఎందుకంటే ఈ ప్రసంగం వేదాంతులకి వైశేషుకులకి మధ్య ఈ వేదాంతం అయ్యా మా వేదాంతులం మేము మా దృష్టిలో ఈ నాలుగు ద్రవ్యం మందు ఉంటాయి తప్ప ద్రవ్యాన్ని విడిచిపెట్టి ఉండం రూపము అనే గుణం ఉంది ఈ రూపము అనే గుణం ద్రవ్యానికి ఉంటుందా ఆకాశానికి ఉంటుందా ద్రవ్యానికి రంగు ఇదే ద్రవ్యానికి ఉంటుందా ఆకాశానికి వాసన ద్రవ్యానికి కర్మ కర్మ అంటే చలనం అది దేనికి ద్రవ్యానికి ఉంటుందా ఆకాశానికి ఉంటుందా ద్రవ్యానికి ఉంటుంది చలనం ఆకాశం చెలించదు ద్రవ్యమే చెల్లిస్తుంది ఇప్పుడు దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఘటము ఘటం ఇక్కడ ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఇది ఘటం దీంట్లో ఆకాశం ఉంది ఈ ఘటాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దీంట్లో నీళ్లు కూడా ఉన్నాయి ఈ ఘటాన్ని తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టారు ఇప్పుడు ఈ ఘటంతో పాటు కదిలింది ఏది కదలండి ఏది ఘటంతో పాటు నీరు కదిలింది ఘటంతోపాటు ఆకాశం కదలలేదు ఎందుకంటే ఆకాశం కదిలిందంటే ఇక్కడున్న ఆకాశం ఇక్కడికి వచ్చిందా లేకపోతే ఆకాశం ఇక్కడ అక్కడ అంతటా సమానంగా ఉందా అంతటా సమానంగా ఉంది కాబట్టి ఆకాశం కదలదు కదలికకి అవకాశాన్ని ఇచ్చి దాని పేరే ఆకాశం అది కూడా కదలడం ప్రారంభిస్తే ఇంకా కదలికే లేకుండా అయిపోతుంది ఇప్పుడు పట్టాలు రైలు పట్టాలు కదలవు రైలే కదులుతుంది రైలు పట్టాలు కూడా కదలడం ప్రారంభించాయనుకోండి మీరు సికింద్రాబాద్లోనే ఉంటారు ఎక్కడికే వెళ్తుంటారు ఆకాశం కదలదు కాబట్టి కర్మ ఆత్మచైత్య ఆకాశము వంటిది కర్మ ఆ చైతన్యం ఆకాశ దృష్టాంతం ఆత్మ చైతన్యము ఆకాశము ఆకాశమునకు కదలిక ఉండదు ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ఇది కదిలింది ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు తెలివి ఇక్కడ అక్కడ ఇది ఇది కదలిక ఈ సర్వాన్ని ప్రకాశింపజేసేది ఏమిటి తెలివి ఆ తెలివిలో ఇక్కడ అక్కడ భేదం కానీ ఇది అది భేదం కానీ కదలిక కాని ఉండవు ఎందుకంటే తెలివి కూడా కదిలిపోతుంటే ఈ కదలిక యొక్క జ్ఞానం మీకు కలగదు తెలివి కదలదు అది ఎరుక ఆ ఎరుక కర్మ ఉండదు తర్వాత సామాన్యము విశేషము అని రెండు సామాన్యము విశేషము ఇప్పుడు గో ఉంది ఈ ఆవు అన్నారు అనుకోండి అది విశేషము పర్టికులర్ పర్టికులర్ ఇండివిజువల్ గోజాతి గోత్వజాతి ది కౌ అండ్ ఇట్స్ ప్రోజనీ అని ఇంగ్లీష్లో అంటారు అదేమిటి అది జాతి ఆ స్పీషీస్ ఆ పర్టికులర్ జనిర్ అంటారా అండి జెనిర్ అంటారంటారా జిఈన్ ఆర్ఈ జనిర్ అని అంటారు ఇండివిజువల్ వ్యక్తి ఇటువంటి అనేక వ్యక్తులలో సమానంగా ఉండే ధర్మము జాతి మనుష్య జాతి ఇక ఈ మనుష్యుడు వ్యక్తి మనుష్య జాతి మనుష్యుడనే వ్యక్తి ఈ మనుష్య జాతిని సామాన్యము బికాజ్ ఇట్ ఈస్ సమాన ఫర్ ఆల్ మనుష్యస్ ఫలానా మనుష్యుడు అంటే దాన్ని విశేషము అంటారు పర్టికులర్ ఇండివిజువల్ కాబట్టి ఇప్పుడు చెప్పండి సామాన్యము విశేషము అనేవి ద్రవ్యానికి ఉంటాయా ఆత్మచైతన్యానికి ఉంటాయా ఎందుకంటే ఆకాశానికి సామాన్యము విశేషం ఉండాలంటే కనీసం రెండు ఆకాశాలు ఉండాలి రెండు ఆవులుంటే ఈ రెండు ఆవులకి గోత్వ వచ్చినట్టుగా రెండు ఆకాశాలుంటే ఈ ఇది ఆకాశం నెంబర్ వన్ అది ఆకాశం నెంబర్ టూ ఇదో ఇండివిజ్యువల్ ఆకాశం అదో ఇండివిజ్యువల్ ఆకాశం ఈ రెండు ఇండివిజువల్స్ ఎందు సమానంగా ఉన్న ధర్మము ఆకాశత్వము అని చెప్పాల్సి ఉంటుంది కానీ రెండు ఆకాశాలు లేవు ఆకాశం ఉంది కాబట్టి ఆకాశమునందు ఇది సామాన్యము విశేషము తేడా ఉండదు ద్రవ్యమునందు సామాన్యము విశేషము తేడా ఉంటుంది తర్వాత సమవాయ సంబంధము ఉంది విడదీయరా అని సంబంధము సంబంధాలు రెండు రకాలు విడదీసే సంబంధము విడదీయరాని సంబంధము ఓకే ఇప్పుడు ఈ చొక్క ఉంది చొక్కాకి దేహానికి ఉండే సంబంధం ఏమిటి విడదీసీదా విడదీయరానిదా విడదీసీది కాబట్టి దాన్ని సంయోగ సంబంధము అంట సంయోగ ఏమండి ఈ చర్మం ఉంది చర్మానికి దేహానికి ఉన్న సంబంధం ఏమిటి విడదీయరానిది అలా తీసుకోండి టేక్ ది ఎగ్జాంపుల్ లైక్ దట్ డోంట్ థింక్ టు ఫాస్ట్ జస్ట్ దత్మచ్చి దిన ఏదో కోసేసా అలాంటివి కాదు చర్మానికి దేహానికి విడదీయరాని సంబంధము చొక్కాకి దేహానికి విడదీయ దగ్గ సంబంధము అలా విడదీసే సంబంధాన్ని సంయోగము అంటారు విడదీయలేని సంబంధాన్ని సమవాయము అంటారు ఈ సమవాయ సంబంధము సంయోగ సంబంధము ఇవి కూడా ద్రవ్యమునందే ఉంటాయి ఉదాహరణకి బంగారానికి ఎల్లో కలర్కి సంబంధము సమవాయము బంగారపు బంగారపు ఆభరణాన్ని గోడకు పెట్టారనుకోండి గోడకి ఆభరణానికి సంబంధము సంయోగము ఇప్పుడు రామచిలక చెట్టు కొమ్మ మీద కూర్చుంది చెట్టు కొమ్మకి చిలకి సంబంధం ఏమిటి సంయోగము చిలక పచ్చగా ఉంది పచ్చధరానికి చిలకి సంబంధం ఏమిటి సమవాయము కాబట్టి సమవాయ సం సంబంధమైన సంయోగ సంబంధమైన ద్రవ్యమునందు ఉంటాయి ఆత్మయందు ఇవేము కాబట్టి ఆత్మయందు విశేషాలు గుణాలు కర్మలు సామాన్యము సమవాయము సంయోగము ఇవేమీ ఉండవు అంచేతనే ఆత్మయందు భేదము ఉండదు భేదం ఒకటి ఉండాలంటే వీటన్నింటినీ పెట్టి ఇవి ఏమీ లేవు ఆత్మయందు అంటే ఆత్మయందు భేదము ఉండదు మీరు వినలేదు నవర్ణవర్ణశ్రమ ఆచార ధర్మా ఆత్మయందు వర్ణం ఉండదు అశ్రమం ఉండదు వర్ణధర్మాలు ఉండవు అశ్రమ ధర్మాలు ఉండవు నా మాత పిత నైవపుత్ర వినలేదండి ఇలాంటి శ్లోకాలు నిర్వస మీరు చదివారు కదా నిర్వాణ షట్కం దశశ్లోకి అని ఇంకొకటి ఉంది అది నిర్వాణ షట్కానికి బాప్ అది అది శంకరులు రాసిందే ఇవి ఏమీ ఆత్మస్వరూపంలో ఉండవు కాబట్టి ఇవి ద్రవ్యమునందు ఉంటాయి ఇవి భిన్న భిన్నాలుగా ఉంటాయి ద్రవ్యంతో ద్రవ్యమునందు ఉంటాయి తప్ప ఆత్మయందు ఉండవు ఇది వేదాంతుల సిద్ధాంతం కాబట్టి మీరు ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోండి ఎదిహి అత్యంత భిన్నా ఏ ఇచ్చాదయ్చత్మన త సతీ ద్రవ్యేణ తేషాం సంబంధానుపపత్తి ఏమంటే ఇచ్ఛా మొదలైనటువంటి గుణములు లేక విశేషములు ద్రవ్యమునందు ఆత్మయందు ఉండవు అది మీరు ఒప్పుకోవాలి తర్వాత ఇప్పుడు మీరు ఒక గుణాన్ని తీసుకోండి అది ద్రవ్యమునందు ఒక గుణం ఉంటుంది ద్రవ్యంలో గుణం ఉంటుంది ఈ వ్యవస్థ మీరు కొంచెం కాషస్గా అర్థం చేసుకోవాలి కర్మ దేనియందు ఉంటుంది కర్మ అంటే చలన ద్రవ్యంలో ఉంటుంది గుణము అంటే బంగారమునకు పచ్చదనము గుణము బంగారము గుణి పచ్చదనము గుణము కాబట్టి గుణము దేనియందు ఉంటుంది ద్రవ్యంలో ఉంటుంది ఏమండి తర్వాత ఇప్పుడు ఈ గుణమును లేక కర్మను ద్రవ్యం నుంచి మీరు విడదీయగలుగుతారా విడదీయలేరా విడదీయలేరు ఎలా విడదీస్తారండి ఇప్పుడు ఇది కదిలింది ఈ కదలికని దీని నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టండి ఎలా సపరేట్ చేస్తారు కాబట్టి చలనము లేక కర్మని ద్రవ్యం నుంచి విడదీయలేరు ఇది నల్లగా ఉంది నల్లధనము దీని నుంచి విడదీయ చూపించండి మీరు విడదీయలేరు ద్రవ్యాన్ని గుణాన్ని మీరు విడదీయలేరు ద్రవ్యాన్ని కర్మని మీరు విడదీయలేరు మీరు గుణం చూసుకోండి ద్రవ్యాన్ని గుణాన్ని మీరు విడదీయలేరు చదవండి ఇప్పుడు తార్కికులు అంటారు ఇది ద్రవ్యము దీని గుణమేమిటి నల్లదనము ఏమో వచ్చిందా ఇప్పుడు ఈ ద్రవ్యమైనటువంటి ద్రవ్యానికి నల్లధనానికి సంబంధం ఏమిటి సమవాయ సంబంధం విడదీయలేరు కదా ఏమండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ద్రవ్యము గుణము నల్లధనము వాటి మధ్యన ఉన్న సమవాయ సంబంధము ఎన్నొచ్చాయి ఇక్కడికి మూడు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నమాట మూడు ఉన్నాయి ఈ తార్కికుడు ఉన్నాడే అంత మూర్ఖుడు అడవి కానీ హోడాడు మన ఆయన గారు అలా అనేవారు ఎరా ఇక్కడ మూడు ఉన్నాయా ఒకటి ఉందా చెప్పును ఒకటి ఉందండి మూడు ఎక్కడున్నాయండి ఏమి కావుట్ ఇది ఈ భేద బుద్ధి అంటే అలాగే ఏడుస్తుంది వాడిని కౌంటింగ్ ఓసారి నేను ఇది అద్వైతమ కంధ పుస్తకంలో రాశాను మీకు ఓపికండు చూస్తే కనపడుతుంది దాంట్లో ఓసారి నేను శాంస్క్రిట్ యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడ ఓ తర్క పండితుడు కనుక తర్క పండితుడికి నాకు ఏదో చర్చ జరిగింది తర్కం నేను వేదాంతం వాడిని ఆయనకి తెలుసు నా మీద ఆయన ఏదో దండయాత్ర సరే ఆయన ఏమన్నాడంటే ఇలా పెట్టాడు పుస్తకం చేతిలో ఇక్కడ ఎన్ని ఏమున్నాయనే పుస్తకము ఉంది ఎన్ని పుస్తకం ఒకటి చెయ్యి రెండు రెండు ఉన్నాయి ఏమండి ఆయన ఉన్నారు స్వా స్వామీజీ రెండు కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి నాకు అర్థమైంది ఇంత అక్కడ నేను పట్టుకుంటా ఓ మీరు తక్కువ బాగా చదువుకున్నట్టున్నారా యస్ చెప్పండి చెప్పటం ఆయనే నేనే చెప్తా ఆయన ఇలా చెప్పారు ఈ పుస్తకం ఒకటి చెయ్యి ఉంది రెండు ఈ పుస్తకానికి చేతితో సంబంధం ఏమిటి సంయోగం సమవాయం అనేరు సంయోగం ఇలా సెపరేట్ చేయొచ్చు కదా సంయోగ సంబంధం అది మూడు ఏమంటే సంయోగ సంబంధము ఉంది కదా ఈ సంయోగమునకు చేతికి సంబంధం ఏమిటి మూడోది మీరు అనగానే అంతకుముందు ఉన్న రెండుకి ఈ మూడో దానికి సంబంధం ఏదో ఉండాలి కదా అది సమవాయం అది వాళ్ళ లెక్కది సంయోగము సమవాయ సంబంధంతో చేతి ఉన్నది కాబట్టి సమవాయ సంబంధం నాలుగు వచ్చేది నాలుగు ఉన్నాయండి అన్నారు అంటే ఎన్నొచ్చాయనమాట చెయ్యి పుస్తకము సంయోగము సమవాయము నాలుగు వచ్చాయి ఇలా కౌంట్ పెంచుకుంటూ పోతారు ఇక్కడ శంకర్లు అడుగుతున్నారు ఇది ద్రవ్యము నల్లధనం దీని గుణము ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో సంబంధం సమవాయ సంబంధం ఉందన్నావు ఇప్పుడు ఈ రెండు పూర్తిగా భిన్నములా భిన్నములు కాదా చెప్పు పూర్తిగా భిన్నములు అను అంటే సమవాయ సంబంధం ఎలా ఉంటుంది విడదీయరాని సంబంధం ఎలా ఉంటుంది ఉండదు పూర్తిగా భిన్నములు అంటే సమవాయ సంబంధం కుదరదు అవి భిన్నములు కాదు అనువంటే ఇంక సంబంధం ఏమిటి సంబంధం ఏమిటండి భిన్నములైన వాటికి సంబంధం కానీ భిన్నములు కాని వాటికి సంబంధం ఏమిటి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సమవాయ సంబంధం కల్పించారు సమవాయ సంబంధం ఎందుకు కల్పించాల్సి వచ్చింది ఇది ద్రవ్యము నల్లధనము దాని గుణము అని రెండు చెప్పారు వేదాంతులు ఏమంటారో తెలుసినా అసలు ద్రవ్యాన్ని విడిచి గుణం వేరుగా లేనేలేదు వేరుగా లేనే బంగారాన్ని విడిచి పచ్చదనం వేరుగా ఏమైనా ఉందా బంగారం పచ్చదనం గుణము ఆ గుణానికి ద్రవ్యంతో సమవాయ సంబంధము ఏ వాట్ ఈస్ ఆల్ దీస్ నువ్వు భేదాన్ని కల్పిస్తున్నావు కౌంటు పెంచుకుంటూ పోతున్నావు అద్దం ముందు నిలబడి ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే నేనున్నాను మన భార్య ఉంది అద్దంలో ఇంకొకటి ముగ్గురు ఉన్నారు ఆవిడ వచ్చి ముగ్గురేవి నలుగురు ఉన్నారు అని ఆవిడ ఇదే పద్ధతి అలా కల్పించుకుంటూ పోకూడదు అసలు ఇవి భేదమే లేదు భేదం చెప్పు నువ్వు భేదం ఉందంటావా లేదంటావా భేదం ఉంది అంటే సమవాయ సంబంధం కుదరదు భేదం లేదు అంటే సంబంధమే అసలు కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం చూడండి యదిహి అత్యంత భిన్నా ఏమ ద్రవ్యాత్ స్యు ఇచ్ఛాదయ ఆత్మన ఆత్మనుండి ఎలాగైతే ఇచ్ఛా మొదలైనవి అత్యంతము భిన్నములో ఆ మనస్సు నుండి కూడా ఇచ్ఛాదులు అత్యంతము భిన్నములైన పక్షంలో ద్రవ్యేణ తేషాం ద్రవ్యంతో వాటికి సంబంధం ఉందని చెప్పే పోసద్దరు ఉదాహరణకి మనస్సులో కోరిక ఉందన్నారు మనస్సులో కోరిక ఉండడం మనస్సు వేరు కోరిక వేరు కాదు ఆ కోరిక పుట్టినప్పుడు అదే మనస్సు గురిగే భాషలో అలా చెప్తారు తప్ప ఆ కోరిక రూపంగా ఉండే సంకల్పానికే మనస్సు పేరు అదే మనస్సు కామనపోయే ద్వేషం వచ్చింది అదే మనస్సు అంతే ఇంక మళ్ళీ మనస్సు ఒకటి ఉంది దాంట్లో ఇది దాని మధ్యన సంబంధం ఉంది ఈజ్ ఆల్దేస్ కాబట్టి ఈ భేద బుద్ధి సరైనది కాదు ఈ తార్కికుల విచారాన్ని రేపు ఫినిష్ ం పూర్ణమముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య